పరిశుద్ధ ప్రేమ గల దేవ చేయమగల తండ్రి ఏ సయానికి వందనాలు ఇస్తుతలు స్తోత్రం ప్రభావ సర్వోన్నతగా సర్వాధికారి సర్వలోక సృష్టికర్త అనే నిన్న నేడు ఏకరీతనా మా ప్రియ పరులకు తండ్రి నీకు వందనాలు ప్రభావ నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏగో ఎగుములు మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నాయన గడిచిన కాలం అంతా ప్రభావాల కాచి కాపాడారు ప్రభావ ఆయన ఎంతోమంది నాయన ఈ క్షణం ప్రవాహ సజీవ లెక్కలో లేరు నీ కృపణ బట్టినైనా మా మనసు సజీవ లెక్కలో ఉంచినందుక వేలాది వందనాలు ప్రభావ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన కూడి ఉంటారా ప్రభా అక్కడ మీరు ఉంటా అన్నారు తండ్రి ఇదిగో ఆయన మీ నామం తండ్రి కూడి ఉండగా ప్రభావ మీరేనైనా మా మధ్యలో సంచరించండి ప్రభావ ఆయన పాటల ద్వారా మీరే మహిమను ఉందండి మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి ప్రభావ మీ స్వరం మాకు వినిపించండి తండ్రి మా జీవితాలను సరిచేయండి ప్రభావ రానైనా వీడులందరినీ మీరే తొందరగా నడిపించి ఆయన మీటింగ్ ఆది అంతం మీరే వహించి మీ నామానికి మహిమను ఉందామని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆరాధనా స్తు రాధనా స్తు నీ వంటి ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కోలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి సారీ దూతగణములు नि्यम कोशुद्धु निना ने मनी आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना अब्रहाम इसाकून బలీిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫను వలయ ఆరాధన అబ్రహాము హిసాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫను వలయ ఆరాధన ఆరాధన స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధనా పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోన ఆకాంక్ష నీయుడా నీకు సాటెవ్వరు పదివేలలోన అతి సుందరుడా నీకి ఆరాధనా ఇహ పరములో నా ఆకాంక్ష నీయుడా నీకు సాటెవ్వరు నిన్న మారని ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధన స్థుతి ఆరాధనా దాని ఏలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దాని ఏలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము గోలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కోలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధన స్తురాధనా ఆరాధనా స్తీ ఆరాధనా అలా థ్యాంక్ యూ బ్రదర్ ప్రస్తుతి చుడి ఎల్లా పడు ఏ సుని స్డి ఏ సునిస్తు తీడి ఎల్ పడు ఏ సునిస్తు తీడి యన పరిశుధ ఆలయ మందు ఆయన పరిశుధ ఆలయ మందు ఆయన సన్ని దో ఆయన సన్ని దో ఎల్లా పడు ఏసు చుడియా ఏసునిస్తుతి చుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆయన బలమును ప్రసిద్ధి చేయ ఆకాశ విశాల మందు కాశ విశాల ఎలా పడు ఏసు చుడీయా ఏసు చుడి ఎలా పడు ఏసు ఆయన పారక్రమ కార్యముల్బట్ ఆయన పరక్రమ కార్యముల్బట్టి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్ప్పుడు ఏ సునిస్తుతి చుడి ఆ ఏ సునిస్తుతి చుడి ఎల్లప్పుడు ఏ సునిస్తుతి చుడి ూరా ధ్వనితో ఆయన స్తోడి భూరా ధ్వనితో ఆయన స్థుతి చోడి స్వర మండలములతో స్వర మండలములతో ఎల్లా పొడు ఏని స్డియా ఏ సునిస్తుతి चूड़ी सन्ना तंतुलसितारतोनु सन्ना तंतुलसितारतोनु चक्कनी स्वरमूलतो आ चक्क కని స్వ్వరూలతో ఎల్ప్పుడు ఏ సునిస్తుతి చుడయా ఏసునిస్తుతి చుడి ఎల్లప్పుడు ఏ సునిస్తుతి చుడి తంబు రతోను నాట్యముతోను తురతను నాట్యముతోను తంతివాద్యములతో దేవునిస్తుతి చుడి ఎల్లా పొడు ఏసు చుడీయా ఏసునిస్తుతి చుడి ఎల్లా పొడు ఏసు చుడీయా సునిస్తుడి ఎల్ప్పుడు ఏ సునిస్తుడి సుగుణాల సంపన్నుడా ను స్తిగానవారసుడా జీవిను నిత్యముని ను ఆస్వాది మాటల మకరందము జీవితును నిత్యముని నీడలు ను ని మాటల మకరందము సుగుణాల సంప ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే ఏ నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా తుదిగా నలవారసుడా నీ నిత్యముని నీడలు ఆస్వాదంతో మాటల మకరందము జీవితును నిత్యముని నీడలు ఆస్వాదిను మాటల మకరందము ఏ నిన్ను నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే ఏ సయ్య నిన్ను వెన్నంటగానే జ్ఞల మార్గము కనిపించేనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్థుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల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 జీవిను నిత్యముని నీడలు ఆస్వాదింతో నూని మాటల మకరందము జీవిత్యముని నీడలు ఆస్వాదింతోను మాటల మకరందము మాటల మకరందము జీవింతో నిత్యము నీడలు ఆస్వాదింతో మాటల మకరందముగుణాల సంపన్నుడా సుప్రభ పర్శుల జీవ వాక్యం ధ్యానం చేస్తున్న వాక్యం అంటే మీరే సుప్రభ హలో లియో వాక్యం అంటే జీవం కనుక అలా నేను ఆధిమానిస్తున్నాం ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం మీనే మాత మీరు మాట్లాడి నాది మా వాక్యం ప్రభా మాట్లాడుతూ ఈ వాక్యమే సత్యం కనుక మీరు వాగ్దం చేస్తాం వా పర్శుదార్థం మీ నడిపిస్తుంది ఆ సత్యాన్ని మాకు చూపించని చూసి నేత మా మనసు మా సబ్బుద్ధి తొలగించి మా ప్రార్థన మీకు అధికారం చేస్తాం ఈ వాక్యం ధ్యానం చేసి మాతో మాట్లాడి ఈ వాక్యం ప్రభా మా ఉదంలో ఉండి అనేక ప్రకటించి సహాయం చేస్తాం యోబు ంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన మాట యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు పత్రుత్వం ఇచ్చను ఇక చూస్తే మనం ఒక చరిత్ర నుంచి అలా ఈ సాతాన్ ఏం చేసిందంట దేవుని దగ్గర పోయిందంట దేవుడు చెప్తున్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది సైతానం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నాడు సాతాన్ బి అక్కడ ఏమంటాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే భూమి మీద సంచరిస్తున్నావు దాని పని అదే కదా లోకమంతా సంచరించాలా ఎవరు లేరు వాళ్ళకు చిక్కు పెట్టాలా కొట్టాడలు దాని పని అది దాని గుణగానా లేదే అంటే మంచి వాళ్ళకు జూడలేక కుళ్ళు ఈర్ష పగ ఈ సైతాన్ని కలిగి ఉంది కనుక యోబు దైవ జనుడు కనుక దేవుల్లో మన జ్ఞానంలో మన ఆస్తిలో అంతగా దేవుడు అభివృద్ధి యోగుకు తీసుకొచ్చినాడు యోగుకు అంతకు తీసుకున్నట్టు ఈ సైతాన్ని కను ఎర్రగా అందరూ వస్తున్నారు కదా యోబు వస్తలేరు అలా చూడండి మనం బి ఈ పులుపు నుంచి బయటకు వచ్చినాక మన సప్రైజెస్ సైతాన్ని మన మీద కనిపెట్టుకుని ఈ నా రాజ్యం కూలగొడుతున్న ఈ ఏంటనే పడాలా అని ఏం చేస్తుంది మనకు రకరకాల వాళ్ళు శోధిస్తూ ఉంటది శోధన రూపుతుంది కానీ ఆయన కానీ భయపడద్దు మనం ఇక్కడ ఎక్కడ వచ్చేసి సైతాన్ అంటే నేను అటువంటి తిరిగి అంటే దివారాద్ది ఎక్కడైంది తిరిగితేనే ఉంది ఎక్కడ ఉంది అంది లోకమంతా సంసారం చేసే సైతాన్ అయితే ఇక్కడ ఏమంటుంది సైతాన్ అందుకు యహోబా నీవు సేవకుడైనా ఏబు సంగతి ఆలోచించితివా అలనీయ ఏమంటాడు అందుకు ఏమంటాడు దేవుడు మన చదువు దేవుడు సైతంతో అందుకు యుహోవా నీవు నా హోవా నా సేవకుడు ఏబు సంగతి ఆలోచించితివా అలలియా నా యోబు సంగతి ఆలోచించిన అంటే ఇంకా కుళ్ళు వచ్చిందేమో యోగు కోసం నిమిషం సాక్ష్యం పలుకుతుంది దేవుడు ఆలోచించి అన్ని ఆలోచించింది కదా అప్పుడు జరుగుదాం మనం అతడు యథార్థవం యథార్థవర్తనుడు న్యాయవంతుడై ఏమన్నాడు అతను యథార్థవంతుడు న్యాయవంతుడై న్యాయంగా ఉందంట అక్కడ అంత న్యాయంగా మన జరిగిస్తున్నాడేమో న్యాయంగా నడుచుకుంటున్నాడు న్యాయమంటే మన వేసవ ప్రభువుకు సాధత్ అన్యాయం అంటే నాయంగా ఆయన ఉన్నాడు యథార్థ న్యాయంగా ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయం భక్తి కలిగి అలా ఏశ్వరం ఎందు భయం అంటే ఆయన ధర్మశాస్త్రం అంతా ఏం చేస్తున్నావు అంతా మన దాని ఆయన జీవిస్తున్నాడు అంటే దేవుని ఎందు భయం ఉంది ఇంకా భక్తి ఉంది యోబు అలలియా యోబు కోసం దేవుడు సాక్ష్యం చూస్తున్నాం అలలియా ఈ ముఖ్యం ఉంది కొందరు భయం కొందరు శక్తి ఉంటది భయం ఉంటది కానీ భ ఉంటది కొందరు కొ భ భక్తితి ఉంటది కొ భ భయం ఉంటది అలా అందుకోసం మేము చేస్తాం పాపంలో తొట్టిన్న ఉంటారు అలా చెప్పండి ఇక్కడ నా స్వకుడి నుంచి ఆలోచించిన దేవునిందు భయభక్తి కనము ఉన్నాడు చెడుతనము వాడు అలా అలీయా చెడుతనం విసర్శించి వాడు అని శాస్త్రం పలుకుతుంది ఇన్ని శాస్త్రం పలుకుతుంది యోగపక్షంగా సైతాన్ని ఇంటుంది అక్కడ పైన చెడుతరం అంటే చెడుతరం ఇంతకుముందు ఉండేమే విశ్వించి వాళ్ళు మన చడుతరం విశ్వించిపోవాలంటే దేవుని వాక్యమే ఈ వాక్యంలో నాకు ఏం చేస్తుంది విడుదలస్తుంది దేవుడు ఆత్మ పొందుకున్న పూర్గా ఉన్నాడు ఆత్మ పూర్గా ఉన్నాడు ఈ సైతం సైతాన్ని జయించాలంటే మన వల్ల శరీరం కాదు దేవుని ఆత్మ మనం జయించగలం దేవుని ఆత్మ దేవుని కడగం వల్ల అలా భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అలా అతని వాడు ఎవరు లేడు సైతానికి తెలుసు కానీ దేవుడు సాక్ష్యం పలుకు భూమి అసంటి వాడు ఎక్కడ లేడు అంటే భూలోకంలో మన దేవుడు యోబుకు అంతగా దీవించమీయంగా జ్ఞానమందు అంతగా దీవించే యోగుకు ఎందుకు అంటే చడుతరం ఇచ్చిన న్యాయంగా నడుస్తున్నాడు దేవుని నుంచి భయభక్తిగానే చెప్పంటే ఎప్పుడు దేవుని నుండి భయభక్తి చూడండి మన చుట్టూ కంచి ఉంటుంది ఇంకా దేవుడు ఏం చేస్తున్నాం అనేక రాష్ట్రాలు మనం భయం భక్తి అంటే ఆయన ఆజ్ఞత కలిగి ఉండాలా ఆయన ప్రేమించాలా చెప్పంటే ప్రతి ఒక్క ఆజ్ఞలు గైకుండాలా మనం మా అని అడుగగా అపవాది ఏబో ఊరకయే దేవుని ఎందు భయభక్తులకు ఏమంటుంది సాతనం అంటే ఊకే అయినా భయభక్తి గలవాడాయనా దేవునితో సాతాను సైతం మాట్లాడు ఊకే అయిన భయభక్తుడా నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచ వేసి కదా అసలు యజ్యుడు అండి యో యోబు ఒకటి ప్రాప్తి చేస్తుంటే సమస్తం కంచె సమస్తం అంటే ఆయన ఏది ఉందో సమస్తం కంచెం పని వాళ్ళ ఉంది ఒంటల మీద కంచె ఉంది అంత సమస్తం కంచబెట్టినట ఎందుమంటే సాతాన్ ముడుతుందని తెలుసు కానీ కంచా పెట్టినట పొటకు పెట్టినట సా నీవు అతని చేతి పనిని దీవించుచుండ చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అలాయ దీవునండి మనం మనం దేవుని ఎందు ఆత్మీయంగా శరీరంగా వరదలాలంటే ఒకడే ఈ యోగు ఎట్లా మనం దేవుని ఎందు భయభక్తి చడుతరం విడిచేసి భయం భక్తి ఉంటే దేవుడు తప్పకుండా మనకు ఏం చేస్తాడు దీవిస్తాడంట అలా అలీయా జ్ఞానం ముందు దీవిస్తా వాక్యమంతా చూపిస్తాడు అలా అలీయా అంతగా అని సాత చెప్తుంది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన ఎడల అతడు ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోగును అని ఎహోవాతో అనగా ఏమంటుంది ఆ ఉన్నది నా సంస్థలను సమస్తం కంచేదిస్తే అప్పుడు నీకు దూషిస్తాడు నిన్ను ఇడిచిపెడతాడు అనగా అయితే దేవుడు ఒక మాట్లాడుతున్నాడు అక్కడ యుహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది సమస్తం నీ వనం ఉంది అంటే దేవుడే అపగిస్తున్నాడు అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవాసం మీద నుండి బయలు వెళ్ళాను అలలియ యహోవాసన్ నుంచి బయలును అలలియ దేవుని ఆజ్ఞ తీసుకొని బయలుదేరుతున్నాను అంటే అలలియ మనం దేవుని ఎదగాలని సైతానికి ఇష్టం లేదు కానీ నా బిడ్డ ఎలా ఉన్నతనం ఉండాలని దేవుని ఆశ అలా అలియ అందుకోసం దావిదంటున్నారు నా ఉన్నతం కలిగి ఉన్నాడు ఆయన తలంపు కలిగి ఉన్నాడు అలలియ అప్పుడు చూస్తే మనం ఈ వాక్యం చూస్తే ఏంది అలా దేవుని ఎంత భయపక్షి ఉండి చడుతులు ఉంటే దేవుని వాక్యం ఉంటే ఎట్టి శిథం మనం అభివృద్ధి పొందుతాం ఈ వాక్యం ద్వారా చూస్తే అలాయ అయితే యోగు ఐదో దాం ఆరో వర్షం దుడుపురారు శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు అలా శ్రమ ధూళిలో రాదు యోబు తన దైవ అనుమతాన్ని మాట్లాడుతున్నాడు అలాయూళి మీద రాదు బామ భూమి రాదు అని చెప్తున్నాడు అలా ఈ ఎందుమంటే ఇక్కడ తెలుసుకోవాలా నిప్పురవలు పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభావమునకే పుట్టుతున్నారు ఇప్పుడు తెలుసుకున్న ఎందుకు పుట్టినా అంటే నరులు తర్వాత నాయనవి నరులు అంటే అనేకులు ఆదమూ అప్పుడు తగ్గ వాళ్ళకి శ్రమ లేకుంటే ఎప్పుడు పాపం చేస్తుంది ఏదో నుంచి ఉత్వాసిపోయేమన్నాడు నువ్వు కష్టించి పలించి శ్రమ భూమి దుంచొని దేవుడు ఏం చేసినాడు అక్కడ చెప్పినాడు అలా నరుడు ఎందుకు పుడుతున్నంటే నరుడు శ్రమానికి పుట్టుతున్నాడు అలరియా కానీ జీస్తే మనం ఏం చేస్తాం అలరియా పుట్టిన జీస్తే ఏం చేస్తాం హ్యాపీ బర్త్డే అంటాం కదా హ్యాపీ ఎక్కడుంది ఇక్కడ పుట్టినానికి శ్రమలు ఉన్నాయంట ఈ లోకంలో అల ఏమున్నది ఇక్కడ శ్రమ ఉంది కానీ ఇక్కడ చెప్తుండు పుట్టిగా ఎందుకు పుడుతున్నాను ఈ లోకంలో నరుడు కనుక నేర్మి ఎందుకు పుట్టినా శ్రమానిక పుట్టినాను అని చెప్తున్నాడు నరుడు అని చెప్తుడు అక్కడ అనేకులు ఎందుకు పుడుతున్నాయి భూలోకంలో ఈ భూలోకంలో శ్రమ ఉందంట భూలోకం ఎందుకంటే భూలోకంలో పాపం ఉంది ఉంది కానీ యోగులో ఏ పాపం లేదు కనుక ఆయన శ్రమ గుండిలో ఏసు ప్రభు ఏం చేస్తున్నాడు ఆయన ఆయనకు అయితే నేను దేవుని ఆశ్రయించదను ఇది ముఖ్యం మన శ్రమంలో దేవుని ఆశ్రయించాలా దేవుని ఆశ్రం అంటే దేవుణంలో గడపాలా ఆయన విచారణ చేయాలా మనం ఆయన గడపాలా శ్రమంలో ఏం చేయాలా ఆయనతో మొరబెట్టాలా దేవునికి నా వేద్యమును అప్పగించదును అలలియ నా ఉన్న బాధ అంతా దేవునికి వేద్యం అప్పగించును అలలియ నీ బాధ అంతా ఆయనకు అప్పజెప్పాలా అలలియ ప్రార్థనలు ఉండాలా అలలియా ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అలలియ యోగుకు తెలుసు అలా శరణశక్తి కదా దేవుడు కనుక ఆయన సమస్తమైన సాధనం ఇది శ్రమలం ఎందుకు వచ్చంటే ఇది యోగు దైవగనం నుంచి గుర్తుపెట్టినాడు చూడండి మనం యోనవి మన దేవుని ఆజ్ఞ యోనతో మన దేవుని ఆజ్ఞ అతిక్రమించిన ఆయన ఏం చేసినాడు పరిచినాక అప్పుడు చెప్తాడు ఈ దేని వల్ల తుఫాన్ వచ్చిందంటే యోన దైవగనం వచ్చి కదా అప్పుడు చెప్తాడు ఈ నావల కలిగింది ఇది నావల తుఫాన్ వచ్చిందన్ను పడేయండి అప్పుడు ఈ మిబ్బుగలం అవుతుందని అంటే యోగుకు తెలిసిపోయింది ఇది శాతాన్ని చేసిన పనికి అంటే దేవుడు నా శాతం పర్మిషన్ తీసుకొని వచ్చిన యోగుకు తెలిసిపోయింది అయినా కానీ ఈ శ్రమంలో వచ్చి నాకు పరిశోధన లెక్కని కార్యం అబ్దుకలం లెక్కలని కార్యం చేస్తా అంటే నువ్వు కౌంటింగ్ బి చేయావు అంతా అబ్దుకలం చేయ దేవుడు శక్తిమంతుడు దేవుడు అని యోగు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు అలా భూమి మీద వర్షం భూమి అంటే గొప్పజనం సాధం వర్షం అంటే దేవుని వాక్యం సాధ దేవుని పర్షాత్మ సాధత్ భూమి మీద ఆయన వర్షం కుమరించేవారు ఆ లలియ ఇక్కడ చూస్తే మనం ఏం చేయాలంటే మనం ఒకటే ఆ మన చడుతరం ఉండొద్దు అలాని న్యాయంగా ఈ లోకంలో నడుచుకోవాలా దేవుని భయభక్తి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు మనకి ఆత్మీయంగా స్థిరంగా జీవిస్తాడు ఆ మన చేయ ఏం చేస్తాడు ఆయననే సమస్కూర్చి ఇస్తానంట అలా లలియ చెప్పంటే అంటే దేవుని వాక్యం తరం బాక్యం ముందు అట్లా జీవించాల అయినా కానీ శ్రమ వచ్చినా కానీ విజయం మనకే అలా అలీయా చెప్పంటే ఈ లోకంలో శ్రమలు తక్కదు అలా చెప్పంటే ఇక్కడ చూస్తే యాకూబ్ రాణి పత్రిక చెప్తాడు యాకూప్ మన యోగు నుంచి చెప్తున్నాడు యాకూబ్ ఐదు చెప్పండి బ్రెదర్ యాకూబ్ ఐదు అధ్యాయం ఏడు వచ్చిన బ్రదర్ సహోదరులారా ప్రభువు అక్కడ వరకు ఓపిక కలిగి ఉండు అలలియ ప్రభువు రాకడకు ఓపిక కలిగి ఉండడు అలది ఓపిక ముఖ్యం ఉంది అలలియ అలలి దేవుని వాక్యం మన సేవలో ఉంటే నీకు ఓపిక ఆ కలవలు చూపించిన ఓపిక మనకు ఉండాల దేవుడు ఓపికతో ఏం చేసిన మన పాపం శాపం ఏం చేసిన అన్ని సహించి మనకు వచ్చిన శిక్ష ఆయన పొంది మనకు విడుదల ఇచ్చినాడు ఆ ప్రభు ఓపికతో చూసింది అందరూ ఏం చేస్తున్నారు ఆయనకు కొడుతుండ్రు ఊమేస్తుండ్రు కోల్డాతో కొడుతుండ్రు ఓపికతో చూస్తూనే ఉన్నాడు అలలియ ప్రభు రాక ఓపికతో చదువు ఓపిక కలిగి ఉండు చూడ చూడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన తొలకరి వర్షము కడవరి వర్షము సమకూర్చను అంటే ఆ వశం అంటే దేవుని ఆత్మ సమకూర్చినప్పుడు సమకూర్చినప్పుడు మనకు సమకూడు వరకు విలువైన భూఫలము నిమ్మిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా భూఫలము ఇచ్చిన కనిపెట్టును కదా చెప్పండి ఇక్కడ చూస్తే చదువుతున్నా కదా తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువ విలువైన భూఫలము నిమిత్తము విలువైన భూఫలం మన విలువైన భూఫలం అంటే భూమి ఫలం ఫలం అంటే మీరు కలిసి గొప్ప ఫలం వాళ్ళు ఫలించాలా ఫలం వరకు భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా దానికు కనిపెట్టును కదా వ్యవసాయం ఏం చేస్తున్నా తన పంట కోసం ఏదో కనిపెడుతున్నట్టు కనిపెట్టుకోండి ఓపికని అని యాకు చెప్తున్నాడు ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు అసలు ఏమంటుడు ఆ భూపలం కోసం కనిపెట్టుండి ఇంకా ఓపిక ప్రభు రాకడ సమీపించింది కనుక చాలా దగ్గర ఉంది అప్పుడే యాక మన రెండు సొమ్మిది సంవత్సరాలు అప్పుడే యాక చెప్పిన ప్రభురాక సమీపించింది మీరు ఓపిక ఉండాలా మీరిచ్చిన ఓపిక ఇడవద్దు ఓపిక ఇడవద్దు మీ హృదయంలో స్థిరపరచుకోరుడి అలలియ మీ ఉదయం సిరపరచుకోండి ఏసు ప్రభువులో వాక్యంలో మనం స్థిరపరచాలా సహోదరులారా మీరు తీర్పు పొందుకుంటూ నిమిత్తము ఒకని మీదకుడి అలలీయ తీర్పు పొందకుండా ఒకడి మీద ఒకడు శనుగకుడి అలూయ అంటే మీలో సనుకుడివి ఉండొద్దు అలా అలియ ఒకడు మీద తీర్పు పొందకుండా మన సనుకు తేకోక తీర్పు పొందాం అలా అలా చూస్తాం కదా కొలిసి రాని పదిగా ఏమంట ఈ సబ్బాత్ అమాసము మన సబ్బార్ నీడ కనుక రాబోయే కనుక నిదర్శనం ప్రభున దీన్ని తీర్పు తీసుకు ఎవరు అవకాశం లేకుండా ఎక్కడ ఉంది కనుక ఇక్కడ చూస్తే ఒక్కడొక్కరు సనుకుంటే తీర్పు వస్తుందని చెప్తున్న ఒకరికొరు సనుకోకూడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొని అనలి ఏమంటుడు అలా ప్రవర్తన శ్రమ పొందిండో ప్రభు కోసం అలా ఆది నుంచి ప్రవ ప్రవర్తనం నుంచి శ్రమ పొందిడు వాళ్ళు ఒక మాదిరిగా పెట్టుకుని వాళ్ళు శ్రమ పెట్టుకుంటూ ఒకటి చూసుకోండి వాళ్ళకు మాదిరిగా పెట్టుకోమని చెప్తున్నాడు యాకరు చెప్తుడు కానీ శ్రమ తప్పదు ఈ లోకంలో వచ్చిందనుకో ఇంకేమంటుడు సహించిన వారిని ధన్యాలను కొడుతున్నాము కదా సహించిన వాడిని మనం ధన్ను అనుకుంటున్నాం కదా మీరు యోగు యొక్క సహనం గురించి వింటిరి అలది యోగు యొక్క సహనం నుంచి ఇంటిరి ఇక్కడ యోగు నుంచి మన ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు అల్లదిగా ఈ యాకు మన నుంచి సహనం నుంచి చెప్తున్నాడు అంటే యోగు గంధం ఆయన సజనొచ్చు కానీ యోగు సహనం నుంచి అంటే ఇదంతా ఏం చేస్తున్నాడు అంటే దేవుడు అక్కడ జరుగుంది అల్లదిగా భూఫలం ఇచ్చే వరకు కనిపెట్టుకోండి అల్లదిగా భూ భూ మన తన గొప్ప జనం మనం రక్షణ ఉండాల కనిపెట్టుకోవాలా మన స్వార్థ చెప్పాలా ప్రార్థన కనిపెట్టుకొని అలాస మన ఇతనం తన పంట కోసం బిడ్డ కనిపెట్టుకుంటాడు అట్లా కనిపెట్టుకొని ఉండాలా ఇంకేమంటాడు యోగు సహనం మీరు ఇంటిది ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అలా ఎంతో జాలి మీరు తెలుసుకొని ఉండడు మీకు తెలుసు మీకు అని చెప్తుండు మీకు తెలుసు అని చెప్తుడు ఇక్కడ యాకుప నా సహోదరులారా ముఖ్యం ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కాని భూమి తోడని కాని మరి దేని తోడని కాని ఒట్టు పెట్టు పెట్టుకొనక అలా చూడండి ఏది తొట్టు పెట్టు పాత ఉండే పాత కాలంలో ఉండే అలా కొత్త కొత్త నిమ్మల్చి అన్ని వచ్చినాయి ఒక శిష్యుడు చెప్తాడు ఆకాశం మీ యొక్క శివాసం అంటాడు భూమి పాల పెట్టాలంటాడు ప్రభు అలా ఎవరి బి ఏం చేయాలి మనం ఒట్టు చెప్పొద్దు ఇంకేంది ఒట్టు పెట్టుకోద్దు అని చెప్తాడు ఇక్కడ మన మన యాకు దేవుడు మాట్లాడుతున్నాం మనం ఒట్టు పెట్టుకోద్దు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనారా అవును మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వాళ్ళు అవునంటే అవును కానంటే కాను ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనాలా అలా అది వస్తానంటే వస్తానలా చెప్పాలని రాలంటే రానని చెప్పాలా అలా అలా చెప్పండి సూటిబుల్ ఉండాలా సూటిబుల్ అంటే చక్కగా ఉండాలా అలా అదియా ముంగడు ఒకటి ఎనుకొక ఉంటే అది మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను అలా చూడండి యోబువి ఇక్కడ చూస్తే ఆయన శ్రమ పొందుతుంటూ ఏం చేస్తున్నాం దేవుని ఆశ్రయించి దేవునిలో గడుపుతున్న అలా అయితే ఒక పేపోల సేవ చేస్తుంటే ఒక బ్రదర్ వచ్చింది నాకు ఆయనకు రకరకాల శోధన డ్యూటీ చేసేవాడు ఆయన ఆయన చెప్పిన శాక్తి అలా నా ఏజెంట్ ఆ వ్యక్తి యాభై ఎక్కువ నుంచి రక్షణ పొంది అలాగొచ్చి మన పైన కూర్చొని వర్షం చేసి బాక్య బాక్యం చదువుకుంటే మన బాతురు కడుగుంటే ఎట్లా చేసుకుని కూర్చొని వర్షం చేసుకుంటే ఆయన వచ్చినాడు వెంటనే నాకు శోధన వస్తుంది మూడు దగ్గరనే డ్యూటీకు డ్యూ పెట్టేసిన ఇప్పుడు నేను ప్రార్థన ఉపాస ప్రార్థన కడుతున్నా ఈ శోధన మీద విజయం పొందానా డ్యూటీ కాడ వస్తున్నాయి అక్కడ వస్తున్నాయని చెప్పినాడు చెప్పింది నా బాగా ప్రార్థన ఆరాధన ప్రార్థన ఆరాధన కలిసి ఆయన వచ్చి మళ్ళా థర్డ్ డే మళ్ళా చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు దేవుడు గొప్ప విజయం ఇచ్చిన నాకు అలా రకరకాల శోధన శక్తులు సైతం శక్తులు భయంకర అటాక్ చేసినారు కానీ బ్రదర్ నేను ప్రార్థన గడిపినా డ్యూటీకి బియ్యం చేసినా లీవ్ పెట్టేసినా పోతే బాయ్ అని లీవ్ పెట్టి ప్రార్థన గడిపినంట ప్రార్థన ఆరాధన పాటలతోని దూమ్తోని దుమ్ ధుమ్ చేసినట్టర్చొని తన భార్య పిల్లలు చేసి ధూమ్ ధూమ్ కూర్చొని దాని మీద డ్యూటీలో భయంకర శోధన అంట ఆయన డ్యూటీలో రకరకాల నిందలు వేసి పోయే డ్యూటీ ఆ కారణం కానీ ఆ శోధన ఎక్కడ పోయింది గొప్ప దేవుడు విజమించడు అలా చూడండి కొన్ని కొన్ని శోధన వస్తే ఏం చేయాల మనం పట్టించుకోం అలాడు దాక్కుంటాడు అలదిగా చెప్పంటే యోబుకు తెలుసు ఈ శ్రమ తప్పకుండా నాకున్న లెక్కనని మళ్ళా గొప్ప కారణం ఉన్నాయి అనలిగా చూస్తే లాస్ట్ లో చూస్తే యోబు జీవితంలో లెక్కనని అద్దుకం కారం మహాకారం అక్కడ చూస్తాం యోబు లాస్ట్ అధ్యాయంలో అలలిగా యోబు తన దైవ జ్ఞానం నుంచి దేవుని ఋషి చెప్తున్నాడు పక్తున్నాడు ఆ లెక్కనని పరసంగా అబ్దు కాయ చేస్తాం ముఖ్యమైనది మనం శ్రమల్లో మనం ఏం చేయాలా మనం మన విశ్వాసం ఉండదు మరి ఓపిక ఇడవద్దు అలా అలుయా చెప్పంటే ఎవరికైనా శ్రమగన ఆయన ప్రార్థన చేయవలను అలా శ్రమలో ఏం ప్రార్థన గడపాలా అలా ప్రార్థన గడపాలా ప్రార్థన గడుతుంటే దేవుడు అనేక రకాలు నీ కోసం చూపిస్తాడు ఇతరు కోసం చూపిస్తాడు ప్రార్థన గడపాలా ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలో పాడవలను అలాది నీకు సంతోషం ఉంది దేవుని యొక్క సంతోషిను తీర్థన పాడి కూర్చాలా శుతించాలా దేవుని అలది దేవుని సుతించి దేవుని ఘనపరచాల మేమపరచాల నాకు మంచి ఇచ్చిన వర దేవుని శుతించాలా ఘనపరచాలా అలదియ మన ఇక్కడ చెప్తున్నాడు యాకువా మీలో ఎవడైనా నువ్వు ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను అలదియా చూడండి ఎవరు రోగి కలతో ఇక్కడ బైబుల్ ఏం చెప్తుంది చదువువాలు ఏం జనా రోగి ఉన్నాయి కొంత విశ్వాసంలో తక్కువ ఉంటారు వాళ్ళు పిలిస్తారు విశ్వాసంలో తక్కువ ఉంటారు పిలుస్తారు వాళ్ళు సంఘం పెద్దలు అంటే ఆత్మీయ ఎదిగిన వాళ్ళు ఆత్మీయులు ఎదిగిన వాళ్ళు పెద్దలు ఇంకా సతంలో ఉండేవాళ్ళు ఆ సంఘం పెద్దలు సంఘం అంటే మనమే కదా ఆ సేవకులకు మీరు పిలవాలని ఇక్కడ చెప్తుండ్రు వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని ప్రార్థన చేయవలను అలాది నూరే రాసి నీరు అంటే దేవుని వాక్యం సాధుక నూరే రాసి అతని కోసం ప్రార్థన చేయవనను అలదియా చూడండి ఇక్కడ చేయమంటాడు అలాది రోగి ఉంటే మనం చేయాలా ప్రార్థన చేయాలా మనం వెంటనే ప్రార్థన చేయాలా అలదిగా ఎట్టిచి ఎవరికోవచ్చు ఏం చేయాలా మనం పోయి వాళ్ళ ప్రార్థన చేయాలా అలా చూస్తే మనం పౌరువ్యం ఏం చేస్తున్నాం వాళ్ళ విశ్వాసంలో ఉన్నరా లేరా అని తీమోతికి పంపిస్తాడు అక్కడ జూడి గమని చెప్తాడు ఇక్కడ చూస్తే అది రోగి ఉన్నలా అసలుకు నూనె బట్టి ప్రార్థించి అక్కడ పాపం చేసిన వాడు పాపం క్షమించబడను ఆ రోగం ఎందుకు వచ్చిందంటే పాపం ధర వచ్చింది రోగం ఆ పాపం ధర వచ్చింది కనుక ఆ పాపం క్షమిత వెంటనే దేవునిగా దేవుడు అయిన స్వస్థపరతని ఇక్కడ వాక్యం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అల్లలియ విశ్వాసమైన ప్రార్థన రోగి స్వస్థపరచును అలలియ విశ్వాసంలో అంచే ఎద్దుగాల ఈ మనకు విశ్వాసం పరీక్ష టైం ఇది ఇది మనం విశ్వాసం రెత్గల విశ్వాసం రెట్టు ఉండాలా మనం అలా బలమైన విశ్వాసం ఉండాలా మనం అలా అలి బలమైన విశ్వాసం మనం పనుకొని ఉండాలా అలా అలుయా చదువు ప్రభు అతన్ని అతను పాపం నువ్వు ఇతను ప్రార్థన చేస్తే అతని పాపం క్షమించబడుతుంది ప్రభు అనకు లేప అలా ఏ కుటుంబంలో పోయి నువ్వు ప్రార్థనస్తే అతని పాపం క్షమించబడుతుంది ఒక దినంలో మళ్ళా ఒక సిస్టర్ ఉంటే క్యాన్సర్ నుంచి బాధపడుతుంది అన్న కూడా ఫోన్ చేసింది ఆమె ఎందుకో ఒకసారి నేను చేసిన ప్రార్థన కూర్చిన పోవాలా లేదా అంటే పోవాలని ప్రేరణ వచ్చింది పోయి ఏం చేసినాం అంటా అంటూ పోయి ప్రే చేసినాం అందరితో పాపాలు క్షమించినాం చేసినాం మళ్ళీ ఏం చేసినా పిలిచింది మళ్ళీ పోయినా మళ్ళీ హాస్పిటల్లో పోయింది హాస్పిటల్ పోయితే మరొక బ్రేక్ తీసుకుపోయినా నేను మరో తీసుకుపోయి పాప రూపలు బాగా క్షమించడం నువ్వు పాపలు క్షమించి ప్రేమ చేయాలి నీకు దేవుడు లేపుతాడమ్మా అని ఈ రోజు పాపం క్షమించిన నువ్వు ప్రే చేయి ప్రే చేయమన్నా కానీ కానీ ఆమె ఏం చేసిందండి ఏం చేసింది మేము ప్రేమ్ చేసినా కొన్ని రకమే చచ్చిపోయింది చెప్పండి చచ్చిపోయింది కానీ ఆమె పాపం రోజు ఒక్కొక్కటి ప్రే చేస్తుంది నాకు లేపదేవా లేపదేవా ఆమె కనుక పాపం ఆమె క్షమించబడ్డాయి ఆమె చేసి కటాక ఆమె చచ్చిపోయింది నుంచి ఇడిచిపోయింది అలా చెప్పండి ఇక్కడ చూస్తే పాపం చేసిన వాడు ఆ పాపం క్షమించబనను ప్రభు ఆయనకు రేపను చెరుగురాడు మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొని అలాది మీ పాపములు ఒకడుకు ఒకడు యాకు చెప్తున్నాడు మన ప్రభు పరిశుద్ధి కనుక ఇంత పాపం ఉండదు ఇంతటి పాపం మన ప్రభు ఎంత చక్కగా ఉన్నాడు మనం పరిశుద్ధి ఉండాలా ఈ వాక్యం చదివి పరిశుద్ధి ఉండాలా మనం పరిశుద్ధి ఉండాలా పరిశుద్ధం ఉంటూ దేవుని మన లేకపోతే అబ్దుకలు లేకపోతే అబ్దుకారం చేస్తాడు ఒకడొకరు పాపం ఓడుకోడు ఇంకేమంటాడు ఇక్కడ ఏరియా గురించి భాగం చెప్తున్నాడు మీరు స్వస్థత పొందునట్లు ఒకరి ఒకడు ప్రార్థన చేయుడి ఇది ముఖ్యమైనది మీ స్వస్థత పొందినట్టు స్వస్థత అంటే ఆత్మీయంగా స్వస్థత పొందినట్టు ఒకడొకరు ప్రార్థన ఒక విశ్వాసం తగ్గి ఉంటే అలాదిగా ఒకడొకరు ప్రార్థన చేసుకోండి అలదిగా ఒక్కొక్కరు ప్రార్థన చేసుకోవాలా ఇది నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది మన నీతి మంత్రు ప్రార్థన ఏముందంట మనస్పూర్తమైంది ప్రార్థన ఇక్కడ నుంచి మనుషును చేస్తుందంట నీతి మంత్రు ప్రార్థన ఇక్కడి నుంచి మనసు నుంచి వస్తుందంట యాకుప్ మన ఉదయం లోపల ప్రార్థన రావాలా ఉద్యోగం ప్రార్థన రావాలా ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే ఏలియా మనవంటి స్వభావల మనుషుడే ఏలియా కొద్ది బాగా చెప్తున్నావు ఇక్కడ యాకుప్ వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం పడకుండా ఆసక్తితో మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు మూడున్నర సంవత్సరం వర్షం పడలే అని అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలము ఇచ్చను అలదియ భూమి అంటే గొప్ప జనం వర్షం అంటే దేవుని వాక్ భూమి మన ఏది ఆసక్తి ప్రార్థనించక మళ్ళా ఏం చేసావు ఆకాశం వర్షం ఇచ్చిన భూమి మీద ఆ భూమి మళ్ళా ఫలమించాను అలా దేవుడు అండి అంత దేవుడు అందరి అందరి మీద ఆత్మకుతారు జోలు అందరం చెప్పను భూమి ఫలించాలా భూమి అంటే గొప్ప జనం ఫలించాలా ఫలించాలంటే ఈ భార భారం వేసుకొని మనం పోయి అలా చేస్తే వాల్బి ఏం చేస్తారు ఫలించలేక దేవుల్లో ఫలబర జీతం వస్తారు అలా ఆ మనం ఇలా మోపి ఉన్న కనుక గడిపి మనం ఏం చేయాలా ఈ సేవ చేయాలా దేవుడు చిన్న వాక్యం తీసుకు అమీన్ అమీన్ అమీన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఎస్ఐ నీకు వంద నాలుగు ప్రభావ తండ్రి నీకే స్తులు స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభావనైనా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి అనేక విధమైన కీడల నుంచి సోదల నుంచి ప్రతి విధమైన మరణగండాలన్నిటి నుంచి మీరు తప్పించి నీ కృప చేత మమ్మల్ని రక్షించి దినంకుని యొక్క నూతన కృప అనుగ్రహించినందుకు నీకు వేలాది వంద నాలుగు కోట్లాది కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావంలో తండ్రి ఎస్ఐ నీకే యొక్క కలుగును గాక హండ్రి ప్రభ అవును ప్రభాయన యోగు గురించి మీరు గొప్ప సాక్ష్యమిస్తున్నారు ప్రభ అతను ఎంతో జాలిగలవాడు గలవాడు ఎంతో యథార్థవంతుడు నీతిమంతుడని వాక్యం సెలవిస్తుంది ప్రభా నాయన మీరు సాక్ష్యమిస్తున్నారు తను కూడా చెడుతనాన్ని విసర్జించిన వాక్యం సెలవిస్తుంది ప్రభ మేము కూడా నీతి ఉండాలా యదార్థంగా ఉండాలా చెడుతనమును మేము అసహించుకొని ప్రభా నాయన మేము ఉండాలా ప్రభ మాలో కూడా నీతి కనికరములు ఉండాలా నాయనా నీ పట్ల భయభక్తులు మేము కలిగి ఉండాలా ప్రభ కాబట్టి ఇవన్నీ నీ వాక్యం ద్వారానే మాకు వస్తాయి కాబట్టి వాక్యమే మీరు ప్రభ మీరు మాలో ఉంటేనే మేము ఇలా జీవించగలం ప్రభ కాబట్టి నీ వాక్యంలో ప్రభ మేము బలపడాలా దినదినం నీ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని మేము తినాలా ప్రభ ఆ తిన్న ఆహారమే మమ్మల్ని ఆత్మలో బ్రతికిస్తుంది ప్రభ ఎలాంటి లోకసారంగా జీవించకుండా మమ్మల్ని కాపాడుతుంది ప్రభా కాబట్టి ప్రభా ప్రభు రాక వరకు ప్రభాయన ఓపికతో కలిగి ఉండమన్నో ప్రభ శ్రమను కూడా నాయనా భరించమన్నో ప్రభా అలాంటి మనసు మీరు మాకు దయచేయండి ప్రభా ఈ వాక్యం మాలో ఉంటేనే ప్రభా మీరు మాలో ఉన్నట్టు కాబట్టి ఎక్కడ మేము నాయన కృంగిపోం ప్రభా ఒకవేళ శ్రమంలో వెళ్ళినా గానీ మేము ప్రార్థన చేసి ప్రభా నాయన మేము ఆ బంధకాల నుంచి విడుదల పొందుతాం ప్రభా అలా ఎంతో మంది ప్రవక్తలు అపోస్తులు ఆ రీతిగానే వాళ్ళ శ్రమ నుంచి విడుదల పొందినారు ప్రభా కాబట్టి ప్రభా దేని గురించి చింతించకుండా ప్రభా నీ వైపే గురి పెట్టుకుంటూ ముందుకు పోవాలా ప్రభా అలాగే ప్రభా నాయన విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నావు ప్రభా అవును ప్రభా నాయన తండ్రి మేము విశ్వాసంతోనే ప్రార్థించాలా ప్రభ ఎంతో మంది ప్రభా నాయన తండ్రి రోగగ్రస్తులు ఉన్నారు వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఆయన వాళ్ళని ప్రభా సంపూర్ణంగా మేము స్వస్థపరచాలా అలాగే ప్రభా నాయన ఆత్మీయంగా కూడా ప్రభా వాళ్ళ పాపాల నుంచి విడుదల ఇచ్చి వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించాలా ప్రభ కాబట్టి ప్రభ ఆ ప్రాయాసము ఆ భారం ప్రభా మీరు మా మీద పెట్టినారు ప్రభ కాబట్టి ఆ పిలుపును ఆ ఏర్పాటును మేము నిత్యం చేసుకొని జాగ్రత్త పడాలా అలాగే ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా తండ్రి ఈ వాక్యం ద్వారా ప్రభా ఏబు జీవితం గురించి తను ఎట్లా మీ పట్ల నడుచుకున్నాడో ఆ గుణగణాలు కూడా దయచేయండి ప్రభా అలాగే ప్రభా తండ్రి మేము నాయన ఆనందంతో ఉంటే కీర్తనలతో పాడమన్నావు ప్రభా శ్రమల్లో ఉంటే ప్రార్థన చేయమన్నావు ప్రభా ఎవరన్నా తండ్రి రోగంతో బాధపడుతుంటే వెళ్ళమన్నా ప్రభా నాయన ఎవరన్నా పాపం చేస్తూ తప్పిపోతే వాళ్ళ కొరకు వెళ్ళిన వాళ్ళని నీచంతకు నడిపించమన్నావు ప్రభా ఇవన్నీ నీ యొక్క మాటలే ప్రభా ఇవన్నీ నీ యొక్క ఆజ్ఞలే ప్రాభ వాటిని మేము క్రమంగా ఆచరించి నడుచుకోవాలా పాటించి ముందుకు పోవాలా కాబట్టి ఈ రీతిగా మేము నడుచుకోవాలా ఈ రీతిగా ప్రభా ఈ యొక్క భయంకరమైన దినాల్లో భయంకరమైన మనుషులున్న భ్రష్టత్వంలో ఉన్న కాలంలో మేము వెళ్ళాలంటే ఈ వాక్యమే ప్రభా కాబట్టి ఈ వాక్యమే వెలుగు ప్రభ కాబట్టి చీకటిలో మేము ఈ యొక్క వెలుగు ఉంటే మాకు నాయన అన్ని తేటగా కనబడతాయి ప్రభ కాబట్టి ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభా నాయన యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేయండి ఆ ఆత్మ ఉంటేనే మేము సర్వ సత్యంలోకి వెళ్ళగలం ప్రభా ఆ యొక్క ఆత్మ ఉంటేనే ప్రతి ఆత్మను పరిశీలించగలము ప్రతి శ్రమలను కూడా భరించగలము ప్రతిదీ తట్టుకొని ప్రభా ఆయన ధైర్యంగా ముందుకెళ్ళగలం ప్రభా ఎక్కడ శరీరానుసారంగా మేము నడుచుకోం ప్రభ పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తాం మమ్మల్ని గురించి కూడా మీరు గొప్ప సాక్ష్యం ఇవ్వాలా ప్రభా ఏబులాగా అలాంటి జీవితం మేము జీవిస్తాం ప్రభా అది యొక్క వాక్యమే ప్రభా కాబట్టి ఈ యొక్క వాక్యంలో ప్రభా మీరు దినదినం ప్రభాన నాయనా మీ దాసుల ద్వారా నాయనా మీ బిడ్డల ద్వారా మీరు వాక్యం ద్వారా మాట్లాడి మా యొక్క ఆత్మకు ప్రభా అని దినం మీరు ఆహారం దయచేస్తున్నారు మా యొక్క దప్పికకు మీరు దాహం తీరుస్తున్నందుకు నా ప్రభా నీకు వేలాది వంద కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నంతండి అలాగే మనోజ్ బ్రదర్ని మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ఏదైతే ప్రభా ఆయన ఆ యొక్క హిందీ తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడో ఆ యొక్క మీరే మంచి జ్ఞానం అనుగ్రహించండి తను కూడా ప్రయాసపడాలా ప్రభ తను కూడా ప్రభ ఎంతో ఓపికతో అవి నేర్చుకోవాలా ఆయన తను కూడా ప్రభ నాయన క్రియారూపకంగానే ముందుకు పోవాలా మీరే సహాయం దయచేయండి అలాంటి శక్తి బలం దయచేయండి గొప్ప సేవా ప్రభ మనోజ్ బ్రదర్ ద్వారా నాయన మీ యొక్క అంత్యదినాల్లో అనేకుల్ని రక్షణలోకి వచ్చేలాగిన మనోజ్ బ్రదర్ ని మీరు గొప్ప సేవకులుగా మార్చండి ప్రభ మీ యొక్క ఆత్మీయ వరములతో ప్రభ మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపి నాయనా తండ్రి గొప్ప సేవ జరిగించండి కుటుంబంలో మీ శాంతి సమాధానం దయచేయండి భార్య భర్తల మధ్య ప్రేమ శాంతి దయచేయండి ఎక్కువ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి అలాగే సిస్టర్ రాకపోకల్లో కూడా మీరు తోడనండి అలాగే ప్రభా ప్రతి ఒక్క వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కానిక్రమం కృప చూపించి ఆ కలవరిశిలలో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బెదర్ సిస్టర్ కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రభా వాళ్ళకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరే సహాయం దయచేసి మీరే నాయన వాళ్ళకున్న యొక్క చింతను తీర్చండి పనుల్లో రాకపోకల్లో మీరు తోడునండి వాళ్ళ ప్రతి కుటుంబంలో మీ శాంతి సమాధానం దయచేయండి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి వీళ్ళందరికీ ప్రభ నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి నాయన గొప్ప ప్రభ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ సేవలో జరిగేలాగున ప్రభ మీ శక్తి బలం దయచేయండి అలాగే ప్రభా చంద్రశేఖర్ అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా రాకపోకల్లో తోడుండండి డ్యూటీల్లో తోడుగా ఉండండి అన్న యొక్క నాయన తండ్రి ఇద్దరు కూతురు కొడుకు విసులు ప్రార్థిస్తుండగానే ఆయన మీరే తోడునండి ప్రభ మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం దయచేయండి ప్రభ ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి మీరే కాచి కాపడండి వాళ్ళు ఎడ్యుకేషన్ లో ఉంటుండగా గొప్ప ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తండి అలాగే సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం దయచేయండి అలాగే ప్రభా నాయన ప్రభా తండ్రి నీకే వాళ్ళది వందనాలు కాబట్టి వాక్యం మాట్లాడిన ప్రతిదీ మేము వింటూ విని దాన్ని పాటించి నాయన ధైర్యంగా అందరికీ ప్రకటించాలా వాక్యం ప్రకటించేటప్పుడు ప్రభ నాయనా తండ్రి నీ సత్యాన్ని మేము ప్రకటించాలా నాయనా తండ్రి యొక్క వాక్యం సత్యం ప్రకటించేటప్పుడు ఎలాంటి విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ప్రభ ధైర్యంగానే ప్రకటించాలా అనేకుల్ని రక్షణలోకి నడిపించేలాగునా నాయన మా సేవలో మీరే తోడుగా ఉండండి మా నోటికి మీరే తోడుగా ఉండండి కాబట్టి మాలో మీరే నివసించిన ఆయన తండ్రి మా ద్వారా నాయన నీ యొక్క వేరు ప్రభ యొక్క సువార్త లోకమంతా నాయన విలుగుగా మారి చీకటినంతా పారద్రోళి ప్రభ నీ మహిమతో నింపేలాగున మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని నరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె వినిపిస్తుందా ఓకే సూత్రం ప్రభా పరిశుధిరా గొప్పదేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతులకు దేవ మహిమ తండ్రి కృపమైనా నీకే వందాలిసయ్య ఈ దినవంత ప్రభావం మీ సాయం చేత నడిపించినైనా మీకు నూతమైన కృప కండగిరించినారు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతాశలు అర్పించుకుంటున్నాయన సమస్త ఘనత ప్రభావం మహా తేజస్సు మహాయి మీకు యుగంలో నీకే కలుగురు కాక హలలీయ నా ప్రభ నా తండ్రి యొక్క మధ్య కన సమయన మీ వాక్యాన్ని ధ్యాని శ్లాఘించిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీరు మాతో మాట్లాడిన ప్రభావం మమ్మల్ని ఎంతగానో బలపరిచినాయన నీకు వందాను ప్రభావ ఏ విధుందో ప్రభావి చేసిన కార్యం బట్టి వంద ఆ దేశంలో ప్రభా యోగ ఎంతో యథార్థవంతులుగా నీతి పదులుగా ఓ ప్రభావ మీ నీతి న్యాయాన్ని అనుసరించే వాడిగా ప్రభా జీవించిండు ప్రభావ యోగ గురించి ప్రభ మీరు సాక్ష్యం ఇచ్చినారు ప్రభా నా తన్ని సర్వశక్తి దేవుడు మీరే సాక్ష్యం ఇచ్చారంటే ఇప్పుడు అంతగా ప్రభా మీలో జీవించిండు ప్రభావ కానీ ప్రభా దుష్టుడు ప్రభావ యోగ మీద నేరం మోపునికి ప్రభావ పడిచి మీ సందులో వచ్చి నేరాలు మోపుతున్నాడు ప్రభావ కాబట్టి నాయన యోగను మీరు పరీక్షించినారు అది కాబట్టి ప్రభా ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఎక్కడ కూడా ప్రభా నా తనని సైతానికి మేము అవకాశం ఇవ్వడానికి వీలేదు ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీకు వినయ పైభక్తులు కలిగి జీవించాలా తండ్రి ఎస్సు ప్రభావ దేవారత్తులు మా సౌదల మీద నేరాలు ముక్కుడు ప్రభావ ఆయన మీ అవకాశం లేకుండా మీరు మాకు సహాయపడే ప్రార్థిష్టం ప్రతి దశలో జాగ్రత్తగా పరిశుద్ధంగా మీ కొరకు జీవించే మమ్మల్ని తయారు చేయండి ప్రభావ మీ నూతనమైన అభిషేకం మా అందరికీ అనుగ్రహించండి ప్రభావ ఉంటుంది బహుశ్రమల కాలంలో అయినా దృష్టినైనా భయంకరంగా శోధిస్తున్న ప్రభ లాంటి శోధలు మేము ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించే తయారు చేయండి నా ప్రభ తండ్రి మీరు అక్కడ తొరుగుంది ప్రభు మేము సిద్ధపడాలా నీకులు మీ నా తండ్రి నా ఏసయ్య నీకు వన్నాలు ప్రభావ ఎంతో నశించిపోతున్నారు మా మతపరంలో జీవితంలో ప్రభు ఎంతో మంది ప్రభావ మీ సత్యాన్ని విడిచిపెట్టి ప్రభావ ఈ లోకం తిరిగి ప్రభావాళ్ళ సమయమంతా వృధా చేసుకుంటున్నారు ప్రభావ కానీ ప్రభా వాళ్ళందరూ ప్రభా తిరిగి ప్రభావ మీ సన్నిధికి రావాలా ప్రభావ ఎందుకంటే మీరు అక్కడ తొలగింది ప్రభా ఇంత భయంకర కాలంలో ఉంటుంది నువ్వు అనేక చోట్ల ప్రకటించబడాలా ఓ ప్రభావ ఎక్కడ కూడా లేదు ప్రభావ నా తండ్రి వాళ్ళందరూ అనేక ప్రాంతాలు వెళ్ళి మీ ప్రకటించే సేవకులు మీరు లేవనెత్తండి ప్రతి ఒక్కరు మీరు బలపరచండి ప్రభావ నీకు వన్నాలు నా దేవన ప్రభ ఇక శ్రమల కాలంలో ప్రభ ఆ విశ్వాసాన్ని ఇంకా మేము కాపాడుకోవాలా నా తన మాకున్న ఈ యొక్క విశ్వాసం కంటే ఇంకా అధికమైన విశ్వాసంగా ఇచ్చేయండి అది దశలో మేము బలవంతులుగా ప్రభావందు బలవంతులుగా తయారై ముందుకోవాలా సైతారాజన్ తొట్టే మమ్మల్ని అందరినీ బలపరచుని లేవనెత్తండి ఓ దేవ దేవన ప్రభానికి ఓ నా ప్రభావ ప్రభావ గొప్ప జీవితానికి కనికేర మీకు ప్రోటో చూపించండి నడిపించమని ప్రధిష్టమైన మీ గ్రూప్ లో ఉన్న పది బ్రదర్స్ ఇస్తారు అందరినీ ఆశ్రదించండి ముట్టని అభిషేకించి మీ కొరకు సాక్షులు పెట్టుకోండి అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావైనా వారి సేవా ఇంకా మీరు బలపరచండి అనేక ప్రాంతాలు మీరు నడిపించమని ప్రాదిష్టమైన నాది అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి మీ స్వార్థ ప్రకటించాల ప్రభావ అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రాదిష్టమైన ఉన్న బ్రదర్స్ అందరు మీరు ఆశ్రదించండి రాని బిడ్డగా మీరు ఆశ్రదించండి చంద్రశేఖర ముట్టను ప్రభ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభావ అన్న ద్వారా ఎన్న ఎన్నో విషయాలు ప్రభావ మీరు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు వన్నాలు వేసయ్యా గొప్ప దేవ నీకే కృతజ్ఞతలు అర్పించడం అన్న కుటుంబం చుట్టుకోని అగ్ని కంచేసి ఇద్దరు పిల్లలు దీవించి ఆశ్రయించండి మీకు కనిచేసి కాపాడండి వాళ్ళ చదువుల్లో ఉద్యోగ స్థలంలో అన్నింటిలో మీరు ఉన్నత స్థితికి లేవనెత్త నూతన అభిషేకం దయచేసి మీకు గొప్ప సాసన పెట్టుకోండి సిస్టర్ మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ప్రభావ కుటుంబకులు అన్నదములు అందరూ ప్రభా సహాయపడండి నా దేవా నా ప్రభావ నీకు వందలు వేసయ్యా మీరు ఆఖ దినాలనుకుంటున్నాం ప్రభావ ఆయన విశ్వాసంలో నడిచి కొంతకాలం మళ్ళా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలి లేవనైతండి చివరి కాలంలో ప్రతి ఒక్క బిడ్డ మీరు అభిషేకించే లేవనైతే మీ గొప్ప సాక్షి పెట్టుకోమంట ఆదిష్టమైన యోగులాగమైన సహనం కలిగి ఉండాలి అన్నింటిని మేము భరించాలి అన్నిటి మేము దుష్టుడు ప్రభావం విన్నాం మా మీద నేరాలు మూటానికి వాడికి అవకాశం ఏ దశ ఆ రీతిలో జాగ్రత్తగా జీవించాలా ప్రతి దశలో ప్రభావతాన్ని నాశ్యకరమైన హే వస్తు పశుద్ధ స్థలం మీరు చదువు గ్రహించమన్నారు ప్రభావ ఎక్కడ తీసినా ప్రభావ నాశనకరమే హేరవైస్తవే ప్రవా రీతిగా ఉంది కాబట్టి మేము ప్రతి దశలో మేము జాగ్రత్తగా మీకు ఇష్టం లేని ప్రమాలు ఏది ఉండదు ప్రభావ ఆయన ప్రతి దశలో మీ కొరకు మేము సమర్పించుకుని ప్రభావ పరిశుద్ధంగా మీ కొరకు జీవించాలా మీ వల్లే మేము జీవించాలా ప్రభావ మనసు ఇలాంటి హృదయంగా కనుగ్రించండి మీ ప్రేమ మహిళలు కుమ్మరించి అనేకులు ప్రభావ మీ ప్రేమ స్వార్థను మేము ప్రకటించాలా మీ చెంత మీరు అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి ఈ నామాన్ని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రాదేశం ఓపిక సహనం విశ్వాసం చింతే భయపడదిభా నాద్యమానికి శోతం యార్థపీతి గల సేవ దయచప్రభ నా దీమానికి శోతం చేస్తాం హలడియా నాద్యమానికి శోతం మీరు ఉన్నాక మాకు హలడియాది ఏబియా మాకు చింత లేదేస్తూ ప్రభా మీరు మా పక్షంగా ఉన్నాక ప్రభా అలలియాదవా ఈ శ్రమకాలంలో ప్రభా మా విశ్వాసం అంచే ఎదుగాల అలా వాక్యం లేదు కల అలలియా వాక్యం వేస్తూ ప్రభా అలలియ నాదివా ఎదుగా దయచేసేస్తూ ప్రభా నా మీరు కారించని అలలియా సైతాన్ ప్రభా తీరా పనిచేస్తున్నాం కనుక ప్రభా అల నాథివా దాని మీద విజయం చేయండి దాన్ని గద్దేసి ముందు సాగిపోవాలా ప్రార్థన జీతం దయచనే ప్రభా నా దీవానికి అలాస క్రీశ ప్రభాది మనిషి గొప్ప జనం కనికరించని అలది అయ్యంత ప్రభ బాల్బీ నీ దగ్గర రావాలా రక్షణ పొందాలా కనికరి దయా దని ఆత్మ తెరవని పరిశుధాత్వ నింపి బాల్బీ ప్రభావ మనిషి నీ శిల్వ దగ్గర నడిపించని సువార్థ ప్రభావ పోవాలా వాల్బీ ప్రభావ సేవ చేయాలా సరస్వతం రావాలి కారణించని ఎంతో మేర వైరస్ పడింది వాళ్ళు బిడ్డ ముట్టి తాకి శ్సపరచని విడిపించి వాళ్ళి రక్షణ తెయని సుప్రభ నా ప్రభానికి వాళ్ళవి క్షమించమని ప్రార్థించం బాల్బీ ఆత్మ తెరవని వాళ్ళవి రక్షణ పొందాలా నా దీవానికి అలాని ఫ్యామిలీ ఎంత శాంతి సంబంధం పరిశుభాత్మ జ్ఞానం తెలియతో నిల్లంతా ప్రభా పెద్దలు సేవ చేయాలి సుప్రభ కుటుంబం ప్రార్థన చేయాలా నా దీవా కనిచేసి డూడ్లతో ఉండని నా దేవ తలగా పెట్టండి సుప్రభ నా దీవానికి శుతం చేసాను సైతం ప్రార్థన జీతం దచ్చని అలాని అన్ని కోసం కనిపెట్టుకుండాలా అలాని అక్కను సేవ పోవాలా సుప్రభ నుంచి అడిసి దన్న దని ప్రభావ హళలి అనాదివానికి శ్రోతం చేసాం హళలి అనాదివా కలవరి చెప్పిన ప్రేమ హలలియా ఓపిక స్వానం మాకు దచ్చేస్తే ప్రభా నాదివానికి శ్రోతం తాకని బలపరిచే స్థిరపరచని ఇంకా గుణేరాస తెలివేచని అన్న ధర మాకు అనేక నేర్పించండి చేసే ఆరోగ్యం బలం తెచ్చని అక్క తాకని ఆరోగ్యం బలం తెచ్చని అక్క వివాకించుతాన్ని సాయం చేయండి చేసే ఇంకా అక్కకు విశక్తాన్ని చూపించి బలంపరిచి శిలపరిచి అగ్ని కంచని పిల్ల చెడు అగ్ని కంచని భావి దీవించి జ్ఞానం తెలియచని నీ చేతితో బలమని తయారు చేయని అలలి అన్నది వాళ్ళు తోడు సైతం దేవాలు కాల్చని అన్న ఇంతమంది మందులు ఉన్న వాళ్ళు తాకలు ముట్టని అలరిగ వాళ్ళవి సరస్వతం రావాలి ఎంతదనా పరిశుద్ధాత్మక కూడా జ్ఞానం తెచ్చని అలది వాళ్ళవి ఆత్మను తెరవలేసే ప్రభ వాళ్ళు బి సేవ చేసి సాయం నా ప్రమానికి శోధం చేసాం ఆ చక్రవర్తి ముట్టని తాకండి పనిలో జ్ఞానం తెలియచని నిశ్చితాన్ని ఆ ఊర్లో నెరవేర్చుకొని ఆ ప్రాంతం అంతా కదింపదేని ఆరోగ్యం తెచ్చి పరిశుద్ధాతం బలంతో మీ అగ్నికరించని మీతో ఉండి తన భార్య జ్ఞాపకం చేసాం కుటుంబం చేసుకుని సంతానం కలిగేసి జ్ఞానం తెచ్చి ఆ కుటుంబంతో సేవ చేసి సాయం వినేస్తున్న ప్రసామీ సిస్టర్ ప్రేమ మా పరిలో కొత్త పరిశుద్ధ ఏ సే నాయన రక్షక మేమందరము కూడుకుని ప్రార్థన చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు వేసే ప్రభానాయన రక్షక మేము వినయ మనస్కులమే సాత్వికంగా ఒక మంచి జీవితాన్ని జీవించలాగ్న అనుగ్రహించండి సే మేము క్రీస్తును అనుసరించి నా జీవితాన్ని ఆ బాటను మేము మా జీవిత పయనం కొనసాగించలాగ్న అనుగ్రహించండి దేవ ప్రభా నాయన రక్షక కోవిడ్ కేసెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి సార్ ప్రభా ఇంక్రీజ్ డేట్ నైన్ మీరే తీసువేయండి సార్ డెల్టా వేరియంట్స్ కపా వేరియంట్స్ అంటే ఎంతో భయభ్రాంతులకు గురి అయినప్పటికీ మేము మీ విశ్వాసంతో ముందు కొనసాగుతూ ఉన్నామే ప్రభా వైరస్ తో బాధపడుతున్న వారికి అందరికి స్వస్థతను అనుగ్రహించండి సై ఇంకా ఇతర రోగములతో ఎంతో మంది బాధపడుతున్నారు వారిని అందరినీ కాచి కాపాడి దీవించి ఆశీర్వదించండి ఈ గ్రూప్ సభ్యులను కాపాడండి సై ఆశీర్వాదాలను అనుగ్రహించండి సార్ నాయన రక్షక ఇంకా అనాథాల కోసం నిరాశ్రయల కోసం బీదల కోసం విధ కోసం ప్రే చేస్తున్నామే వారి నీడ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేయండి సార్ ప్రభా నాయన రక్షక నిరుద్యోగ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు సార్ వారికి అందరికీ ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది విన్న పముడు క్రీస్ చేసినామం పెట్ట పాపని అతి వినయంగా వేడుకొంచినాను పరిశ్రమల వారి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలనైనా ఏసయ ఈ గరిషణ కాలం అంతా మళ్ళీ సురక్షితంగా కాపాడి ప్రతి పని విషయంలో మీరే మాకు సాయకులు ఉన్నందుకు మీకు వందనాలు పవ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మిమ్మల్ని స్థుతించి లాగన గనపరిచేలాగానే మీ యొక్క స్వరం మీలాగిన సహాయపడినందుకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు కృతగా అర్పించుకుంటున్నాం మేము ఉంటున్న కాలం బహు కష్టకాలం ప్రభావ శ్రమల కాలం కానీ ప్రభావ ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా మీరు మాకు ఆ జ్ఞానం అనుగురించి నడిపించి మహిమానందమని మీరు అక్కడింత సమీపం ఉంటుండగా మేము సిద్ధపడాలనే సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితాలు మమ్మల్ని అందరూ నడిపించి మీరు అక్కడ వారు సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రవేణ ఏసు క్రీస్తు కృపా సమాధ నడిపింపు మనందరికీ సదాకాలం పడక ఆమె